దీని మీద నేను ఒకటి రెండు పరిశీలన అంటే నేను ఏది చూస్తే దాన్ని ఒక వేదాంత దృష్టితోటి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఒకతను ఒక ఈ ప్రశ్నలు అడుగుతారు చూడండి ప్రశ్నలు అడిగి సమాధానాలు తీసుకుంటారు అలాంటి సేషన్ ఒకటి నిర్వహించారు దాన్ని ఏమంటారు ఇంటరాక్టివ్ సెషన్ ఏవో ప్రశ్నలు అడుగుతారు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడిగినట్టుగా అడుగుతారు కదా ఐదు ప్రశ్నలు అడుగుతాను మీరు సమాధానం చెప్పండి అని అడిగారు ఓకే లాస్ట్ ఇయర్ బెస్ట్ యాక్టర్ ఆస్కర్ అవార్డ్ ఎవరికి అని ఒక ప్రశ్న అడిగారు అక్కడ ఇరవై మంది విద్యార్థులు ఇరవై మంది పీపుల్ ఉన్నారు అందరూ చదువుకున్న వాళ్ళే ఎవరికి తెలియలేదు లాస్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఎవరికి వచ్చింది అని అడిగాడు ఎవరికీ తెలియలేదు లాస్ట్ ఇయరు ఒక దేశం యొక్క ప్రధా ప్రెసిడెంట్ పవర్లో ఉండి మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ పవర్లో ఉండగా దేహం సాధించినాడు అది ఎవరు అని అడిగారు ఎవరికీ గుర్తు ఎవరు సమాధానం చెప్పలేకపోయింది అప్పుడు అతను మూడు పేపర్ న్యూయార్క్ టైమ్స్ మూడు పేపర్లు ఆ లాస్ట్ ఇయర్ పేపర్లు తెచ్చుకొచ్చాడు ఆ పేపర్ చూపించాడు ఫస్ట్ పేజీలో ఆస్కర్ అవార్డ్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన యాక్టర్ బొమ్మాను అది ఫస్ట్ పేజ్ హెడ్ లైన్ అలాగే ఇంకో పేపర్ తీసి చూపించాడు పవర్లో ఉండగా ఆ ప్రెసిడెంట్ మరణించాడని ఫస్ట్ పేజ్ హెడ్ లైన్ విత్ ఫిఫ్టీ తర్వాత ఇంకో పేపర్ తీసి చూపించాడు నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ లో ఆ మనిషి పేరు ఫిగర్ హెడ్లైన్ అడిగాడు మీరు న్యూయార్క్ టైమ్స్ చదువుతారా చదువుతాం హెడ్లైన్స్ చదువుతారా చదువుతాం లాస్ట్ ఇయర్ మీరు చదివిన మూడు హెడ్లైన్స్ని మీరు మర్చిపోయినారు మీకు గుర్తు లేదు కాదు ఈ జగత్తులో అందరూ ఇలాగే ఉంటారు కాబట్టి పేపర్లో హెడ్లైన్లో పేరు పడ్డంత మాత్రాన అది అచీవ్మెంట్ అని ఎవ్వడో అనుకోనక్కర్లేదు వాడు వాడి దృష్టితో వాడు చెప్పుకుపోయాడు నేను ఇలా అనుకున్నా పేపర్లో హెడ్ లైన్లో పేరు పడినంత మాత్రాన వాడేదో అచీవ్మెంట్ చేసేయడని అనుకోనక్కర్లేదు ఎందుకో తెలుస్తుందండి పీపుల్ ఫర్గెట్ ఇమీడియట్లీ నువ్వు అనుకుంటున్న పేరు ప్రతిష్టలు అధికారాలు ఇవన్నీ కూడా పీపుల్ ఇమీడియట్లీ ఫర్గెట్ పీపుల్ మాజీని చేసేయటంలో దిట్టలు మాజీని చేసేస్తా ఒకప్పుడు భూలోకసుందరి అనే పెద్ద పెద్ద సమాసాలు భూలోకసుందరి అంటే మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ బ్రహ్మాండ సుందరి అనాలి సరి వీళ్ళు భూలోక సుందరి అని అంటున్నారు సో ఎక్స్ మాధ్యం చేసేస్తారు కాబట్టి కాలము అన్నింటినీ కూడా తనలో మింగేసి మీరు ఒక జీవితము నిర్మాణం చేశాను జీవితంలో అచీవ్ చేశాను ఇది అది అని మీరు ఏదైతే లెక్క వేశారో ఆ సర్వము కాల గర్భంలో కలిసిపోతాయి అంటే ఇంకా మీరు ఏమి నిర్మాణం చేసినట్టండి మన కళ్ళ ముందే కాలంలో కలిసిపోయి దాన్ని క్రియేట్ చేసి మన కళ్ళ ముందే అది కాలంలో కలిసిపోతే వేలముఖం వేసుకుని చూస్తూ ఉండి నువ్వు ఏమి నిర్మాణం చేసినట్టు జీవితము ఎందుకు ఇలా అంటే నీకు జీవితము యొక్క అర్థం తెలియలేదు కాబట్టి ఇలా అయింది ద మీనింగ్ ఆఫ్ లైఫ్ మీనింగ్ ఆఫ్ లైఫ్లో కాలము యొక్క ప్రభావమునకు లోబడనిది ఏది కాలము అతీతమో అది ఏదైనా ఒకటి మనం చేసి పెట్టుకోవాలి కానీ అన్ని కాలగర్భంలో కాలంలో కొట్టుకుపోయి వాటిని పోగేసుకుని వట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ therefore the, the the framework of life anta the framework of life life ante evti university degree udyogam dabbo bank balance bharya pillalu pillalake emo chaduvulu malli valaku pennillu mana vallu muni mana vallu shrashti poorthi 75 years ani framework framework of life దీంట్లో కొంచెం మతం కూడా కలపండి కాశీ యాత్ర రామేశ్వరం యాత్ర అని లేకపోతే ఏదో ఒక క్రతువు వ్రతం ఇవన్నీ కూడా కలపండి దిస్ ఈజ్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్వల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లైఫ్ కాన్సెప్షువల్ అని మనిషి అలా భావన చేస్తూ ఉంటారు దిస్ ఈజ్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ సో ఏదైతే జీవితం యొక్క నిర్మాణమునకు కావాల్సిన బ్లూ ప్రింట్ అని మీరు అనుకుంటున్నారో ఫ్రేమ్వర్క్ అని మీరు అనుకుంటున్నారో టైము కాలం ఆ సర్వమును కుప్పకూరుస్తుంది కాబట్టి మానవుడు ఏ సౌధాల మీద ఏ పునాదుల మీద జీవత సౌధాన్ని నిర్మించారో ఆ పునాదులు వ్యర్థము ఆ సౌధము కూలిపోతుంది అనేనా చెప్పాలి లేకపోతే మానవుడు వెళ్ళేవాడు వాడు సరేన పునాదుల మీద ఈ సౌధాన్ని నిర్మించలేదు వాడు సరైన సౌధాన్ని నిలబడే సౌధాన్ని నిర్మించుకోలేకపోయాడు అనైనా చెప్పాలి బైబిల్లో ఇది వచ్చింది ఈ మాట బైబిల్లో వచ్చింది బైబిల్లో ఏమనుందంటే క్రైస్త అంటాడు వాళ్ళతో గ్రూపు శర్మలన్నీ మౌంట్లోనూ ఎక్కడో లేకపోతే ఇంకో శర్మంలోనూ మీరు ప్రాసాదాన్ని ఇసుకలో కట్టకూడదు బెడ్రాక్ మీద కట్టాలి అంట అని సిగ్నిఫికెంట్గా చెప్తాడు జీవితం అనే ప్రసాదాన్ని ఇసుకలో కట్టకూడదు ఇప్పుడు మమధనం అనే జీవిత ప్రసాదాన్ని కట్టారనుకోండి ఏమవుతుంది ఆ ప్రసాదం కూలిపోతుంది మమ మమ మమ అంటూ కట్టిన ప్రసాదాలన్నీ కూలిపోతాయి మీరు బెడ్రాక్ తీసుకుని కట్టాలి అంటే ఏమిటి ఆత్మస్వరూప సాక్షాత్కారము అనే సౌధాన్ని మీరు నిర్మాణం చేస్తే అది చెల్లించడం మీరు బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తులు అయిపోతారు ఆ రకంగా మన కాన్సెప్షువల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ ది ఫ్లిమ్జీ గ్రౌండ్ ఏమవుతుందో తెలిసినా అండి మనం ఈశ్వరానుగ్రహంలో ఏదో కొంత వేదాంతం శంకర భగవత్పాదుల యొక్క వచనాలు మన చెవిలో పడే భాగ్యం మనకు వచ్చింది కాబట్టి మనం సేవ్ అవుతాం కానీ లేకపోతే ఏమవుతుందో తెలుసునండి ఈ విధంగా జీవిత సౌధాన్ని నిర్మాణం చేసిన వాడు గుండె పదులు చచ్చిపోతాడండి వాడి కళ్ళ ముందే వాడు నిర్మాణం చేసిన సౌధం అలా కూలిపోతూ ఉంటుంది వాడి కళ్ళ ముందే నేను ఆఖరి శ్వాస తీసుకుని లోపల నా పెద్ద కొడుకు వస్తాడో రాడో అని వాడు బెంగ పెట్టుకుని ఆ బెంగతో చచ్చిపోతాడు అప్పుడు నేను పొ చేసిన డబ్బంతా నా కొడుకులు కూతుళ్ళు దెబ్బలాడుకోకుండా కొడుకు చచ్చిపోతారేమో వీళ్ళు వీళ్ళు లాయర్లకు పెట్టేస్తారేమో అనే బెంగతో ఇంకొకటి చచ్చిపోతాడు దిస్ ఈజ్ హౌ థింగ్ లైఫ్ ఈజ్ ఈ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లైఫ్ is is wrong is flimsy and it is bound to collapse and as it is collapsing this gentleman will be plunged in darkness deek exception avulu ledu aithe ee samasya ki pariskaram unda undi <coughs> tasyā avidyāyāśca బ్రహ్మ విద్య నిరన్వయత నాశితవాత్ ఆ అవిద్య అజ్ఞానము ఆ జ్ఞానము ఏ అజ్ఞానము చేతనైతే వీడు ఈ జీవిత సౌధము గొప్పది స్థిరమైనదని ఆ జ్ఞానము అది నాశితత్వాత్ అది నశింపజేయబడింది దేని చేత బ్రహ్మ చేత నశింపజేయబడింది ఎలాగంటే నిరన్వయక అంటే నిశేషముగా ఇంకా శేషం ఉండకూడదు శేషం ఉంటే ఏమిటవుతుందండి మళ్ళీ పుట్టుకొస్తుంది అజ్ఞానము యొక్క శేషము ఉండదు పూర్తిగా నశించిపోతుంది ఇప్పుడు త్రాడు చూసి పావంతుని మీరు భ్రమపడ్డప్పుడు మీరు దీపంకరంగా వెలిగిస్తే పావు కొంత నశిస్తుందా మొత్తం నశిస్తుందా మొత్తం నశిస్తుంది ఇంకా శేషమే ఉండదు ఇంకా ఏమోరా డౌట్గా ఉంది తాడే అనుకోదు నేను చూశాను పావు కాదు అయినా ఇంకా డౌట్గా అలా ఉండదు ఇట్స్ నాట్ లైక్ దట్ పోతుంది మొత్తం పోవాలి ఇంకా పోలేదంటే మేము దీపం సరైన సరిగ్గా వెలిగించలేదన్నమాట కాబట్టి ఆ అజ్ఞానం నుంచి మీరు సంభవిత్య చేత బయటపడిపోతారు అప్పుడు ఏమవుతుందంటే నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు బట్ ఇప్పుడు చూడండి మనిషి జీవితం అంటే ఏమిటి ఇట్ ఈజ్ హ్యూమన్ కాన్షియస్నెస్ దట్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్ మీ తెలివి మీ ఎరుక అదే జీవితం అంటే ఇప్పుడు ఈ కాన్షియస్నెస్లో నేను నా ఇల్లు నా ధనము నా భార్య నా పుత్రులు నా ఇల్లు నా వాటిలి నా వయస్సు నా రిటైర్మెంటు అంటూ వీడు నా పుణ్యం నా పాపం నా స్వర్గం నా నరకం నా మిత్రుడు నా శత్రువు దిస్ ఇస్ ది కాన్షియస్నెస్ ఎటువంటి కాన్షియస్నెస్ అది కియ్య భావాన్ని బాగా దృఢంగా పెట్టేటువంటి కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్ ని అలాగే అట్టి పెట్టుకుని మీరు ఎవరో వేదాంత శాస్త్రం అధ్యయనం చేశారంటే అప్పుడు ఏమవుతుందో తెలిసిన నా వేదాంతం అవుతుంది నా వేదాంతం నా పుస్తకాలు నా వివేక చూడమని నా శిష్యులు నా ఆశ్రమం నా డబ్బు నా అకౌంట్ నా ట్రస్ట్ అవుతుంది అది కూడా కిరియభావే అంచేతనే ఈ వేదాంతాన్ని పాఠం చెప్పి బట్టగట్టు నగ్గేవాడు ఎవడూ లేదండి దీన్ని పాఠం చెప్పి నగ్గడం కష్టం అంచేతనే పాఠం చెప్పడం మానేశారు అందరూ పాఠం చెప్పడం లేదా చదవడం కూడా మానేశారు శివోహం శివోహం ఆయనకి పాఠం చెప్పడానికి అది తప్ప ఇంకేం శివోహం అంటే శివుడే నేను నేనే శివుడు అంటే ఆయనకే డౌట్ వచ్చేసింది ఎక్కడ ఎక్కడ కర్మరా బాబు అని ఎందుకంటే ఎందుకంటే ఆ రకమైన వ్యవస్థ చేసుకొస్తున్నాడు ఆయన ఎంతసేపు ఉపాసనలు కర్మలు చేసేవాడు చిదానంద రూప శివోహం ఏం చెప్పగలడు ఆయనకే డౌట్ వచ్చేసింది అంటే అర్థం ఏంటి ఏదో ఒకనొక రూపంలో అలా అనిపిస్తుంది ఏం చెప్పాడు ఆయన ఎందుకంటే చక్కగా ఏ సౌందర్య లహరా లేకపోతే శివానందులహర ఏదో ఏదో తీసుకుని పాఠం చెప్పవచ్చు కదా ఎందుకు ఇది ఈ నిర్వాహణ చట్టమే దొరికిందా ఇంక ఇంకేది దొరకలేదు అది ఎందుకు ఉపయోగపడే శ్లోకాలు కావాలి అని చెప్పాడు ప్రజ్ఞాన ఘనం అనే మాట వచ్చింది ఆయనకి ఇంకేది దొరకనంటే ఆ మాట వచ్చింది ఆయన ఏమని చెప్పాడంటే ప్రజ్ఞానం ఘనం అయిపోతుందనమాట గడ్డగా చేస్తుందని చెప్పాడు అలా అనేసి కంగారు కంగారుగా నెక్స్ట్కి వెళ్ళిపోయాడు అరే దో ఆనెస్టీ వెళ్ళిలే బేసిక్ ఆనెస్టీ లేదు చెప్పేవాడికి లేదు వినేవాడికి లేదు కాబట్టి ఈ పాఠం చెప్పి నెగ్గలవాడు ఎవరు లేరు నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే ఈ కాన్సెప్షువల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉన్నదో అది కాన్ ఆ ఉంటుంది నా ఆశ్రము నా శిష్యులు అలా అది కూడా సంసారమే అని నా అభిప్రాయం అందుకోసం చెప్పారు ఆ కాన్షియస్నెస్లో ఈ బ్రహ్మ చేత ఒక వికాసం ఏర్పడుతుంది ఒక మార్పు మ్యూటేషన్ అన్నట్లు మార్పు సమూలంగా మార్పు ఉంటే పై మెరుగుల మార్పు కాదు మూలం నుంచి మార్పు వచ్చేస్తుంది పైపై మెరుగులు దిద్దితే ముఖానికి ఏదో ఫౌండేషన్ వేసినట్టు దానివల్ల ఏం మార్పు అది మార్పు కాదు మళ్ళీ ఇంకొంచెం అరగంట పోయేప్పటికి ఇటువంటి వెదర్లో మళ్ళీ మొదటికి వచ్చింది అలా సమూలంగా ట్రాన్స్ఫర్మేషన్ పూర్తి మార్పు వచ్చేస్తుంది అంటే మార్పు వచ్చేస్తుందంటే ఎలా ఉంటుంది తెలివి ఉంటుంది తెలివి ఉంటుంది ఆ తెలివిలో అహం ఉండదు మమ ఉండదు అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అది ఒక్క రోజులో రాదు క్రమంగా వస్తుంది అంతఃకరమైన సిద్ధి అంటే అదే ఒక్క రోజులో రాదు మీరు కంగారు పడిపోతే వచ్చేది కాదు దాన్ని అది ఎప్పుడు వస్తుందంటే మీరు ఆ దిశలో పయనిస్తే వస్తుంది లేకపోతే రానే రాదు మీరు వేదాంతం పేరుతో మళ్ళీ అహమ్మ అనే కాన్షియస్నెస్లో ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే రాతే రానే వేదాంతాన్ని సరిగ్గా తెలుసుకుంటూ నిర్మమో నిరహంకార స శాంతి అధిగచ్చతి అని ఆ విధంగా ఆ గీత తత్వాన్ని శంకర భగవత్వాళ్ళ బోధని అలా స్పష్టంగా కరెక్ట్గా తెలుసుకుంటూ కిల్యభావాన్ని గుర్తుపట్టి ఇదిగో ఇది కిలయభావము ఇది కిలయభావము సరిపడుతుంది ఈ వీళ్ళతో ఈ క్లాస్ పూర్తి చేస్తా నేను పర్లేదు అని కిలియభావాన్ని ప్రతి స్ట్రాండ్ని కియభావం యొక్క ఎవ్రీ సింగిల్ స్ట్రాండ్ స్ట్రాండ్ అంటే దారపు పోగుతుపట్టి దానిని అలా తీసి పారేసి అంటే అర్థమేంటో తెలుస్తుందండి ఆ హ్యూమన్ కాన్షియస్నెస్లో మార్పు వచ్చేస్తుంది ఆ కాన్షియస్నెస్లో అహం అహం అనహం అనేది ఉండదు మమ మమ మమ అనేది ఉండదు సో దేహం ఉంటుంది కానీ ఆ దేహం యొక్క వయస్సు ఆ కాన్షియస్నెస్ లో ఉండదు ఇతర వ్యక్తులు ఉంటారు చుట్టూ కానీ వీడు నావాడు వీడు పరాయి అనే స్వపర భేదము ఆ కాన్షియస్నెస్లో ఉండదు గతాన్ని గురించిన శోకము భవిష్యత్తు గురించినటువంటి బెంగా ఆ కాన్షియస్నెస్లో ఉండవు ఎటువంటి ఐడెంటిటీ ఏది ఉండదు ఆ కాన్షియస్నెస్లో నో ఐడెంటిటీ ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఉండదు ఆ కాన్షియస్నెస్లో ఆ కాన్షియస్నెస్ లో ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ సజ్ ఎ కాన్షియస్నెస్ స్పేస్ లైఫ్ స్పేస్ లో ఏ రంగులు ఉన్నాయి ఏ రంగులు లేవు ఏ ఆకారాలు ఉన్నాయి ఏ ఆకారాలు లేవు ఏ వికారాలున్నాయి ఏ వికారాలు లేవు అటువంటి కాన్షియస్నెస్ ఆ ఎరుక ఆ తెలివి అది జీవనముక్త అది ఎస్ యూ కెన్ గెట్ దాట్ నాకు మిత్రులు ఏవో పద్యాలు ఇచ్చారు తెలియబడుచున్న విశ్వము దృశ్యమంచు తెలివినై గాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమీయును లేదు సత్యమిది సర్వ వేదాంత సంగ్రహము కాన్షియస్నెస్లో వచ్చిన ఒక పరిణామం ఒక మార్పు సర్వ సంసారమును మానసమున నొదవు అంటే అక్కడే పుడుతుంది మనస్సులో పుడుతుంది సర్వ సంసారము సర్వ సంసారమును మానసమును మనస్సులోనే పుడుతుంది మనస్సులోనే ఉంటుంది సర్వ సంసారమును మానసమున నడగు అక్కడే విలీనమవుతుంది సర్వ సంసారమును మానసంబే యమును అది మనస్సు తప్ప ఇంకేదీ లేదు అదే నిన్న మనవి చేశాను We are locked up in our mind. I mean, that is why we are locked up in our mind. So, in this case, this conceptual framework of life has become a transformation. So, in this case, what are you doing in Vedanta Vijayakti? What are you doing in a small business? What are you doing in a small business? ఒక పెద్ద కార్యక్రమం మీరు చేపట్టినా అది మీ యొక్క గోల్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండకూడదు మీ గోల్ వైపు మిమ్మల్ని తీసుకెళ్ళేదిగా ఆ గోల్ అంటే ఏమిటి ఆ కాన్షియస్నెస్లో మార్పు అదే గోల్ అంటే అంచేతన మీరు మీ కాన్షియస్నెస్ని ఆ వేకింగ్ కాన్షియస్నెస్ని ఎప్పుడు పరిశీలిస్తూ ఉండాలి ఈ వేకింగ్ కాన్షియస్నెస్లో శత్రువులు మిత్రులు ఉన్నారా బయట బయట ఏది లేదండి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ కాన్షియస్నెస్ ఆ ఎంటైర్ జగత్తంతా ఆ కాన్షియస్నెస్లో ఉంటుంది బయటే ఉండదు మిత్రపక్షము శత్రుపక్షము కాన్షియస్నెస్లో ఉంటాయి ఇదంతా మనం చూసాం ధనము నా నాది కాదు అదంతా కాన్షియస్నెస్లో ఉంటుంది ఆ కాన్షియస్నెస్లో దాన్ని ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి దాంట్లో ఈ కామక్రోధాదులు ఉన్నట్లయితే వేదాంతమైన జ్ఞానం ఏమిటి ఏమీ లేదు కాబట్టి ఆ లో మార్పు రావాలి ఎటువంటి మార్పు అంటే కోకటి వ్రేళ్లతో సహా అహంకార మమకారములను తొలగించి వేసినాము అని అనే స్థితికి వీటి చేరుకోవాలి నేను అహంకారం అంతా తీసేసానని చెప్పేటంటే మళ్ళీ అహంకారం వచ్చేసింది స్టాండర్డ్ ఒక వాక్యం ఉంది చిరకమర్తి లక్ష్మీ నరసింహం గారికి వాక్యం ఉన్నది ఈ నగరంలో ఆత్మస్తుతి పరనిందా ఎరగని మహానుభావుడు ఈ నగరం మొత్తం మీద అలాంటి మహానుభావుడు నేను ఒక్కడిని తప్ప మరే మరే మరే అనేదో ఒక నిందావచనం వేస్తాడు అది అంటలేదు ఒక నిందావచనం వేస్తాడు మరే మునగాడైనా ఉన్నాడా అని మరే మునగాడైనా ఉన్నాడా అంటాడు దాంట్లోనే ఉంది ఆత్మస్థుతి పరనింద కాబట్టి అలా కాదు అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కాదు అది బ్రహ్మజ్ఞానం అంటే నిరన్వయత విశేషంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసేయాలి ఆ కాన్షియస్నెస్ లో అది అప్పుడేమవుతుందంటే అప్పుడేమవుతుందంటే ఈ మేకింగ్ కాన్షియస్నెస్ ఈ సంసార కాన్షియస్నెస్ అందాన్ని ఆ సంసార కాన్షియస్నెస్ అంతా కూడా క్షాలనైపోయి దాంట్లో ఒక డీపర్ కాన్షియస్నెస్ ఒకటి నిర్మాణం అవుతుంది ఒక శాంతమైన ఆకాశము వంటి అసంగమైన నిర్మలమైన కాన్షియస్నెస్ ఒకటి నిర్మాణం అవుతుంది ఆ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మీకు అప్పుడు మీకు యు గెట్ కనెక్టెడ్ టు ది హోల్ All existence is myself. All life is myself. I am all. And that connectedness has always been able to do it. If you have a person in the world, you have a fusion. That's not the process. I have developed a lot of consciousness that you have రావాల్సి ఉంటుంది తర్వాత ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ ఆల్ లైఫ్ ఈజ్ మై సెల్ఫ్ అనే ఆ జ్ఞానమును మీరు బుద్ధితో దానిని సరిపోల్చి చూసుకోవటానికి వీలు ఎందుకంటే ది కాన్సెప్చువల్ లెవెల్ ఇదంతా కూడా మీనింగ్లెస్గా ఉంటుంది వాట్ ఎవర్ ఈజ్ వెరీ మీనింగ్ఫుల్ అండ్ ది కాన్సెప్చువల్ లెవెల్ is utterly useless. ఈజ్ అటర్లీ యూస్లెస్ కాబట్టి కాన్సెప్షువల్ లెవెల్లో ఆకాశము వలె అసంగమైన తన యొక్క ఎరుక ఏది కలదో దానిని కాన్సెప్షువల్ లెవెల్లో దానికొక పేరు పెట్టాలని కానీ దానికొక వర్ణన చేయాలని కానీ ప్రయత్నం చేస్తే కూడా మీరు ఫెయిల్ అయిపోతారు సో యూ హ్యావ్ టు టోటల్లీ కమ్ అవుట్ ఆఫ్ ది బాండేజ్ ఆఫ్ ది మైండ్ మనస్సుతో దానిని అంచనా వేసి ప్రయత్నం కూడా చేయనక్కర్లేదు కాన్సెప్చువల్గా బ్రహ్మజ్ఞాన్ని సుఖంగా ఉంటాడా దుఃఖంగా ఉంటాడా ఇట్ ఈజ్ అగైన్ ఏ కాన్సెప్చువల్ అసెస్మెంట్ ఆఫ్ ది బ్రహ్మజ్ఞాన బ్రహ్మజ్ఞానికి అప్పుడొకడు బెంగ కలుగుతున్నా కలగదా కాన్సెప్చువల్ అసెస్మెంట్ ఆఫ్ ది బ్రహ్మజ్ఞాన ఇట్ ఈజ్ బియాండ్ ఈవెన్ సచ్ అసెస్మెంట్ సో తర్వాత జీవితానికి ప్రయోజనమేమి అనేది కూడా అక్కడ అన్వయించడు ఎందుకంటే జీవితానికి ప్రయోజనము మీనింగు వీడు కాన్సెప్చువల్గా నిర్మాణం చేసుకుంటాడు ఒకటంటాడు జీవితానికి ప్రయోజనం స్వర్గానికి పోవడం ఇంకొకడు ఏమంటాడో తెలుస్తుందండి బతికుండగానే నాలుగు భోగాలు అనుభవించాలరా తర్వాత ఇంకా మళ్ళీ ఏమవుతుందో భోగాలు అనుభవించడమే జీవితానికి ధ్యేయము అని చెప్తాడు ఇంకొకడు ఏమంటాడంటే ఏదో ఇంకా ఎంతకాలం బతుకుతామో బతుకుండగానే ఒకసారి అమెరికాను కొడుకు గోడలోనూ లేకపోతే మనవుడునూ చూసేసుకుని వచ్చేస్తే అయిపోతుందని ఇంకొకటి అనుకుంటారు ఇంకొకటి ఏమనుకుంటాడంటే బతుకు ఇంకా ఎంతకాలం ఉంటామో ఒకసారి కాశీ రామేశ్వరం చూసేస్తే ఆ చేసి మన బంధువులు ప్రతి ఒంటి భోజనం పెట్టేస్తే పని అయిపోతుంది ఇంక స్వర్గానికి పోవచ్చని ఇంకోటి ది కాన్సెప్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ డజంట్ అప్లై టు బ్రహ్మజ్ఞాన అక్కడ విశేష సంజ్ఞ అనేది ఏది కూడా ఉండదు ఏదో నేను ఎవ దృష్టాంతాలు చెప్తూ ఉంటాను అని నా మటుక్కి నాకే అనిపిస్తుంది ఈ దృష్టాంతాలన్నీ కూడా సమాజ సమకాలీన సమాజానికి చెందిన దృష్టాంతాలు మనం చెప్తున్నానే అని అనిపిస్తుంది దీనివల్ల ఎవరికైనా మనసుకి ఇబ్బంది కలుగుతుందేమో ఆ సెన్సిటివిటీ కూడా నాకు ఉంటుంది కానీ ఏమవుతుందంటే దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి స్పాంటేనియస్గా పాఠం చెప్పడం అనేది ఒకటి ఉంటుంది ఆ స్పాంటేనిటీ అన్నది ఒకటి యూ షుడ్ నాట్ లూజ్ దాట్ అది పోతే ఇంకా పాఠమే లేదు రెండవది లైఫ్ని ఎగ్జామిన్ చేయకపోతే వేదాంతమే లేదు ఇంకేది ఇంకే ఉంటే పాద అక్కడ ఉండే సమాసాలని పొడుగు సమాసాలని వ్యాఖ్యానం చేయటం లైఫ్ ఆ వస్తు ఆత్మతత్వం లైఫ్ and its goal, avarne kura a pāthamula aftar bhārlula aumda. Likepote, you go prajñānaṁ ghadakateṣintham yetu ka umta. Prajñānaṁ ghadakateṣinthi ghanavaipo indi ente, yehmi telṣinthi, cepinavadike yehmi telṣinthi cepepedhu, venna vadike yehmi veini telṣu kundhati, yehmi okudhati. Andhukosno, it is always a, a kind of a, a trade-off. కాబట్టి దృష్టాంతాలను మీరు కొంచెం పెద్ద మనస్సుతో స్వీకరించాలని అందుకోసం అలా చెప్పాను కాబట్టి ఆ విధంగా మీరు ఎలా చూడాల్సి ఉంటుందంటే ఆ కంటెంట్ ఆఫ్ ది మైండ్ని అలా తెలుసుకుంటూ చూడాలి ఆ ఎదుకలో కంటెంట్ ఆఫ్ ది మైండ్ నా వాళ్ళు నేను నా వాళ్ళు అనే ఆ భావాన్ని యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ద్యాట్ that is meditation awareness is the meditation now you need to do is not to tell the mind but to tell the awareness put the awareness to work don't put the mind to work the mind works like this this is my father this is my mother this is my brother this is my stranger this is my friend this is my enemy this is how mind works don't do that kontu untundi you can not avoid it vasanal balam chetha kani meer cheyalasindi adi kadu marevadu meer cheyalasindi aware of the mind be aware of the mind mind yokka movement adhi evudhanga spandisthundi daniki alathams gunta unda taruvata actions untayi manam chesi padulu మనం చేసే యాక్షన్స్ ఎలా ఉన్నాయి డబ్బుతో మనం డీల్ చేసి డీలింగ్స్ ఎలా ఉన్నాయి లోభంతో ఉన్నాయా ఉదారంగా ఉన్నాయా చేసే క్రియలు ఇవి క్రియభావాన్ని పోగొట్టి మనల్ని జ్ఞానం వైపు నడిపి కర్మయోగ రూపంగా ఉన్నాయా లేకపోతే సంసార బంధాన్ని పెంచేవిగా ఉన్నాయా సో ఆ విధంగా యాక్షన్స్ని బి అవే తర్వాత చుట్టూ ఉండే మనుషులకి బీ అవే డోంట్ థింక్ అబౌట్ దెమ్ బీ అవేర్ ఆఫ్ దెమ్ ఏమన్నా తేడా ఏమన్నా తెలుస్తుందండి రెండింటి గురించి ఒక మనిషిని చూసి మీరు నావాడు పరాయి వాడు శత్రువు మిత్రుడు అంటే థింకింగ్ అబౌట్ ది పర్సన్ డోంట్ డూ దట్ మిస్టే వాడిని ఒక కేటగిరీలో పెట్టద్దు జస్ట్ బీ అవేర్ వాడు యోగ్యుడు అయోగ్యుడు అని కాదు పాయింట్ హీఈస్ దే ప్లీజ్ లైక్ దాట్ హీస్ దే ప్లీజ్ లైక్ దాట్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ప్లీజ్ డేర్ ఆయనకి మ్యాథమెటిక్స్ రాదు ఎవే మ్యాథమెటిక్స్ రాదు వీడికి ఎందుకు బరికొస్తాడు డోంట్ డూ దాట్ మ్యాథమెటిక్స్ రాదు ఇంకొక ఆయన ఉన్నారు దీనికి మ్యాథమెటిక్స్ బాగా వచ్చును బిఏవే డోంట్ డెవలప్ అటాచ్మెంట్ ఆర్ ద ఎలక్షన్ జస్ట్ బీఏవే పీపుల్ ఈవెంట్స్ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి బీఏవే డోంట్ ఐడెంటిఫై ఏ పక్షాన్ని జానం దూ బిఎవే ఉదాసీనంగా ఉండి బిఎవే ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషను మీకు ఆ లో వచ్చినట్లయితే అప్పుడు ఇప్పుడేమవుతుందండి కుత విశేష సంజ్ఞా సంభవ బ్రహ్మవిధ చైతన్య స్వభావ ఆ శుద్ధ చైతన్య రూపంగా నిలిచి ఉంటాడు బ్రహ్మవేత్త ఆ జీవన్ముక్తుడు అజ్ఞానం పోయి ఆత్మానిష్ఠుడై ఉంటాడు అతడు ఆ శుద్ధ చైతన్యం రూపంగా నిలిచి ఉంటాడు అతనికి విశేష సంజ్ఞ కలుగుత అనేది ఎలా కుదురుతుందండి కుత అంటే అతనికి విశేష సంజ్ఞయే సంభవము కాదు ధ్యతనే బ్రహ్మవేత్తని వీడు హిందువు వీడు క్రిస్టియన్ను అనడానికి లేదు బ్రహ్మవేత్తని వీడు ఇండియన్ వీడు అమెరికన్ అనడానికి లేదు బ్రహ్మవేత్తలు వీడు బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు అనడానికి లేదు బ్రహ్మవేత్తని వీడు పురుషుడు వీడు స్త్రీ అనడానికి లేదు ఈ ఆజ్ఞవల్చ్యుడు గాజి చర్చ చేసినప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీతో చర్చ చేశాడని మీరు నేను అనుకుంటాం వాళ్ళ దృష్టిలో అవే స్త్రీ పురుష భావం ఉండదు విశేష సంజ్ఞ అనేది బ్రహ్మవేత్త దగ్గర అసలు సంభవమే కాదు అంటే ఏమిటి ఆ కాన్షియస్నెస్ ప్యూరిఫై అయిపోయి ఉంటుంది అలాగా దూది పింజ తేలిపోయినట్టుగా ఆ ఫైబర్స్ అన్నీ తీసేస్తే దాంట్లో ఉన్న ఇంప్యూనిటీస్ ఆ రకంగా లాగా స్వచ్ఛమైన ఆకాశం వలె షరత్కాల ఆకాశం వలే నిర్మలంగా అసంగంగా ఏ రకమైన సంజ్ఞ లేకుండగా ఏ రకమైన ఎజెండా లేకుండా ఎజెండా ఏమీ ఉండదు అయా మీ దగ్గరికి వస్తున్నామంటే రండి వీటి వల్ల మనకేమిటి అనేది ఉండదు వీడిని ఏ పని చేయిద్దామో అనేది ఉండదు వీటి వల్ల లాభం ఏమిటి ఉండదు వీడిని ఏ రకంగా పనులు పెట్టాలనేది ఉండదు ఏది ఉండదు ఎజెండా దీ ఉన్న ఎజెండా ఈజ్ వాటర్ వాళ్ళ ఎజెండా హీ హ్యాస్ గదిస్ ది ఉన్న సో వాట్ ఈజ్ ద గెయిన్ ఫర్ మీ ఫ్రమ్ దిస్ పర్సన్ అనేది అసలు ఉండనే ఉండదు సో ఆ విధంగా ఆ కాన్షియస్నెస్ ఆకాశమువలే నిర్మలంగా తయారవుతుంది అది అది బ్రహ్మవేత్త యొక్క లక్షణం ఆయనకి దేహం ఇంకా ఉంటుంది ఆయన జీవన్ముక్తులైపోయినంత మాత్రం శరీరం పడిపోవాలనే రూల్ ఏమీ లేదు లేదా బ్రహ్మజ్ఞానం కలిగింది కాబట్టి శరీరంలాగా గంధర్వుల శరీరంలాగా మిలమిలా వెలిసిపోతావు మళ్ళీ ఎవరిలోకి వచ్చేసాడని ఇలాగంటే కథలు మహిమలు అయ్యా మహిమల పేరుతో భారతదేశంలో చేసే గడ గలాభ అల్లరి గడబిడ ఎంతంటే చెప్ప శక్ వీటికంటే పది గట్లు గొప్ప మహిమలు చేస్తారు న్యూయార్క్లో వాడు ఏ గ లాభ చేయ సో చాలా దురదృష్టకరమైన విషయం మొన్న అగ్నిమంథనం చేస్తున్నారు అగ్నిమంథతి అని శాస్త్రంలో చెప్తారు దాని మీద అగ్నిహోత్రమో తీసేస్తారు అగ్నిమంథనం చేస్తే ఒక ఆయన ఇటువైపు తాడు లాగుతున్నాయని కొంచెం పెద్ద ఆయన కొంచెం లావుగా ఉన్నారు పెద్దగా ఉన్నారు బాగా వేగంగా లాగలేకపోతున్నారు అప్పుడు ఎప్పటికీ పోగొస్తోంది కానీ మంట సరిగ్గా రావట్లేదు అగ్ని మంతన ఉండే తెలుసు కదా మీకు అప్పుడు ఆ పెద్ద మీరు పక్కకు జరగండి అలసిపోయారు చెమట్లు కట్టేస్తున్నాడు ఆయన మీరు పక్కకు జరగను యంగ్ మ్యాన్ వచ్చి కూర్చొని చేశాడు చేస్తే అప్పటికే బాగా వేడెక్కుంది కట్టే ముందు చిన్న పూజ అది చేస్తారు నమస్కారం చేస్తారు ఉన్న భక్తులందరూ గోవిందనాభ స్మరణ చేయిస్తున్నాడు ఆయన దాని నుంచి నిప్పుొచ్చింది అది దూది వేశారు అక్కడ ఆ దూదితోటి గమ్ముని పూర్వం పీచు పెట్టి వాళ్ళు ఆ పీచు గమ్ముని అందుకోదు నిప్పుని దాంతో కొంచెం తండి ఉంటే అసలే అందుకోదు దూది వీళ్ళు ఇప్పుడంతా కూడా దూది సర్జరీ దూది కొడుకు తీసుకొచ్చి పెడతారు అక్కడ దాంతో తక్కువ మంది నిప్పుొచ్చింది అది చేశారు ఇట్ ఈజ్ ది వెరీ రొటీన్ థింగ్ వైదిక కర్మలో చాలా రొటీన్ వెంటనే వాళ్ళు అగ్నిహోత్రం ఆపేసి మహాత్ముడికి ఆ స్వామీజీకి ఇచ్చారు మైకు అది లేచి నిలబడి మంథనం చేస్తే అగ్ని పుట్టింది ఆ నారాయణుని యొక్క కృప ఈ సమయంలో మనందరి మీద ఉండబట్టే పుట్టింది అని చూడండి నారాయణుడి కృప ఉండబట్టే పుట్టింది దాంట్లో సందేహం లేదు కానీ నారాయణుని కృప అగ్ని పుట్టడం మాత్రమే లేదు మనందరం గాలి పీల్చడంలో కూడా నారాయణుని కృపే ఉన్నది ఆయన మాట్లాడడం వాగింద్రియంలో కూడా నారాయణుని కృపే కలదు మీరందరూ చెవులతో వినడం నందు కూడా నారాయణుని కృపే కలదు అంత సర్వమునందు నారాయణుని కృపయే వ్యాపించి ఉన్నది అది చెప్పాలి కానీ అది చెప్పకుండా కేవలము ఈ అగ్ని ఇలా మఠించడం ముందు నారాయణుని కృప ఉండబట్టే అగ్ని వచ్చింది అని ఒక చెప్పడం చాలా అలా మిస్లీడ్ చేయకూడదు ఒకప్పుడు చెక్క సరైన చెక్క లేదనుకోండి అది సరిగ్గా దాంట్లో కొంత మెట్గా ఉందనుకోండి చెక్క లోపల కొంత మాయుష్టరుందనుకోండి ఇప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఏమిటి ఈ మధ్యకాలంలో స్వామిజీ మహత్వ తగ్గిపోయింది అని అలా చెప్పకూడదు నారాయణుని మహత్తు పృథివీ ఎందు అప్పులైతే సర్వత్ర నారాయణుని కృప వల్లనే అగ్ని పుట్టింది దాంట్లో సందేహం లేదు కానీ నువ్వు సర్వమునకు అన్వయించే ఆ కృపని ఒక పర్టికులర్ పాయింట్కి అన్వయించి దానిని మహత్వ కింద ప్రతిపాదించేటువంటి పని చేస్తే అవినీ జనం దే ఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ సమ్ సచ్ వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు అది టీవీలో ప్రసారం చేశారు సో ఒక చెక్కని ఇంకో చెక్కతో రాపిడి చేస్తే నిప్పు పుడుతుందన్నది మీరు మూడో తరగతిలో చదివారా నాలుగో తరగతిలో చదివారా ఆదిమానవుడు నిప్పు అలాగే పుట్టిందిగా అడవిలో నిప్పు పుడుతుంది ఎలా పుడుతుంది ఒక కచ్చే ఒక చెట్టు కొమ్మ ఇంకో కొమ్మకి రాసుకుని పువ్వులు కాబట్టి దాన్ని మహిమంగా మీరు చూపించటము అది పద్ధతి కాదు అది ఏమో ఎందుకు చెప్పానో చెప్పాను ఒకప్పుడు నాకే డౌట్ వస్తుంది ఎందుకు చెప్పాను ఇదంతా కాబట్టి ఆయన విశేష సంజ్ఞ ఏమీ ఉండదు బ్రహ్మజ్ఞానికి మహిమలో పోయే ఉండదు ఆయన దేహం ఏం మెలమలా మెలవడు నలటివాడైతే నల్లటివాడిగానే ఉంటాడు ముసలివాడైతే ముసలివాడిగానే ఉంటాడు ముసలివాడు అంటూ ఎవడో ఉండడు ప్రతి దేహము ముసలిదే ప్రతి దేహము ఆ జర మరణము వైపుకు వేగంగా పరుగు దొర్లుకుంటూ పోతోంది ప్రతి దేహము శరీరావస్థిత శాపి విశేష సంజ్ఞతే ఇంకా బ్రతుకున్నా కూడా ఆ శరీరమునందు ఉన్నప్పటికీ ఆ బ్రహ్మజ్ఞానికి విశేష సంజ్ఞ ఏది ఉండదు ఒకసారి దేహత్యాగం చేశారనుకోండి ఇంకా అప్పుడు విశేష సంజ్ఞ ఉంటుందండి విముక్త సర్వత సర్వత అంటే సర్వత ఇంకా దేహం అనేది ఒకటి అలా పట్టుకుని ఉంటే బ్రహ్మజ్ఞాని అయినా భిక్ష చేయాలి బ్రహ్మజ్ఞానికైనా కొన్ని రోజుకు రెండు పూట్లు కాకపోయినా ఒక పూటైనా ఎక్కడో కొంత భిక్ష సంపాదించుకుని దేహాన్ని నిలబెట్టాలి అది ఒక పని మిగులుతుంది మందు ఏదో ఇలాంటి లో మిగులుతాయి అవి అవి కూడా ముముస్తాయి అవి కూడా పోతాయి దేహత్యాగం చేస్తాయి విశేష సంజ్ఞ అనేది ఇంకా మళ్ళీ ఉండదు బ్రహ్మజ్ఞ కాబట్టి బ్రహ్మజ్ఞాన్ని మరణించి దేహం పడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేదో చెప్పాడు కళ్ళలో ఇక్కడ కనపడ్డాడు అక్కడ కనపడ్డాడు ఇంకా అక్కడే వెళ్ళాడుతూ ఉన్నాడు మా శిష్యులందరినీ ఆయనే కాపాడుతూ ఉన్నాడు మాకు కష్టం చేసినప్పుడు అలా వస్తూ ఉంటాడు ఈ విధంగా వీళ్ళు ఆ మరణించిన మహాత్ముని యొక్క రూపం చుట్టూ మతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడం అన్నది ఏదైతే కలదో అదంతా కూడా సమాజంలో సమాజంలో ఆ కాన్సెప్ట్వల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లైఫ్లో భాగంగా నడుస్తూ ఉంటుంది మతం అన్న తర్వాత దాంట్లో కొంత మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది మంచి ఏమిటంటే మనిషిని ఉత్తమ స్థితికి తయారు చేయడానికి ఉపయోగపడే ఒక డిసిప్లిన్ చె ఏమిటంటే వీడి దృష్టి రాంగ్ దృష్టిలో పెడుతుంది దేవుడి గురించి ఆత్మ గురించి లోకాల గురించి జగత్తు గురించి ఒక రాంగ్ మోషంలో పడిపోతాడు ఆ చెడుని పరిహరించుకుని ఆ మంచిని స్వీకరిస్తే మతాలన్నీ మంచివే మంచిని పట్టుకోకుండా చెడు పట్టుకుంటే మతం ఏదైనా సమస్య ఇదంతా ఎందుకు చెప్పానంటే బ్రహ్మజ్ఞాని దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఒక విశేష సంజ్ఞ పట్టుకుని నేను నీకు గురువును అంటూ మళ్ళీ వచ్చి ఏదో చెప్తాడు ఏదో చేస్తాడు అనే ఈ రకమైన భావజాలం ఏదైతే కలదో దానికి తావు లేదు కిముత ఇతిహోవాచని చెప్పాడు ఆయన ఎవరు కిలా ఖిలా అంటే అర్థమైనా ఇది ఒక ఇతిహాసము ఇదే స్టోరీ ఇలా టా టా తెలుగులో టా కాబట్టి దీ హిస్టరీ కింద హిస్టరీ బుక్ని చూసినట్టుగా మీరు చూడద్దు ఇట్స్ ఏ స్టోరీ ఆ స్టోరీ ఒక కాంటెక్ట్ ని క్రియేట్ చేసి అలా చెప్పారు యాజ్ఞవల్క్యుడు ఋషి ఉండి బట్ దిస్ ఈజ్ నాట్ ఏ అకౌంట్ ఆఫ్ యాజ్ఞవల్క్యాస్ లైఫ్ హిస్టరీ స్టోరీలో భాగమేంటి పరమార్థ దర్శనం ఇది పరమార్థ దర్శనం అంటే ఆ కాన్షియస్నెస్లో ఆ ఎరుకలో ఏ రకమైన కియభావము లేని దర్శనం ఇది ఏ పరమార్థ దర్శనము ఇది చెప్పాడు ఎవరు మైత్రేయై భార్యాయ యాజ్ఞవల్క్య మైత్రేయి అనే భాగ్య కొరకు చతుర్థి విభూర్తి యాజ్ఞవల్క్య మహర్షి చెప్పారు ఓం